కీర్తన ఇరవై ఆరు నిచ్చలూచి నీకే తెలుసుగాక ఇవంటివారే మెరుగురయ్యా నిచ్చలూచని ఎట్టి నీకే తెలుసుగాక ఇచ్చల మావంటి వారు ఏ మెరుగుదురయ్యా బాలుడు వృద్ధ అనియటి పరిభాషలయును మూలమూలలను దేహమునకే కాక ఈలో నుంచి చూచితే ఎన్నటి వాడు కోలు ముందై విరిగినో కొంచమయినో మంచిది చెడ్డదనటి మాటలెల్లా పువిలోన ఎంచి చూడ మనుజులకింతెకాక నించి లేని చోటేది తుంచరాదు పెంచరాదు తొల్లె కలవు వాడు వీడని ఏటి వచనాలు జగములో పోడిమి జీవుల ఎందె పొసగగాక వేడినా కొసరినాను విశ్వవ్యాపకుడవై నాడు నేడు శ్రీవెంకటనాథుడవే కలవు